పర్లోకమందిన దేవుడు దావిలి సింహాసనాన్ని స్థాపించిన విధానాన్ని చూసి మాట్లాచన చేశాం రెండవది వృత్తాంతములు ఇరవై మూడవ అధ్యాయం ఇలా రాబడి చదువుతాం అంతటా ఏడవ సంవత్సరమందు యహో యద ధైర్యం తెచ్చుకొని శతాధిపతులతోనూ ఉభయ నా కుమారుడు అయినా ఇస్మాయిల్ ఓదిబేదు కుమారుడు అమాయించి వారు యోధ దేశం అందరిని సంచరించి యోధా దేశం వారి పట్టణం దాంట్లో దేశం వివరేకములు వివసన చేసి ఎరుషులేము తోడు తోడుకొనిపచ్చిది జనులందరూ జనులందరూ సమాజముగా కూడి సమాజముగా కూడి దేవుని మందిరంలో రాజుతో నిబంధన రాజుతో నిబంధన చేసుకునేది అప్పుడు వారితో ఇట్లా నేను యహోవా దావిది కుమారులను కూర్చు యహోవార్ దావి కుమారులను కూర్చి ఇచ్చిన సెలవులు చొప్పున రాజకుమారు రాజ్యం వెళ్లవలను అని సమాచారం యహోబాద్ దావేది సంతానం గురించి తెలియజేసిన సమాచారం ఏమంటే దావిదు కుమారుడు రాజ్యం ఏలాలి ఆ రాజకుమారుడు దావిదు రాజ్యం ఏలటానికి ఏం జరిగిందంటే పదకొండవ వచ్చిలో అప్పుడు వారందరూ అప్పుడు వారు రాజకుమారిని రాజకుమారి బయటకు తోడుకుని వచ్చి అతని మీద కిరీటముంచి అతని మీద కిరీటంంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకం చేసి పట్టాభిషేకం చేసి పేద అతని కుమారులను అతనిని అభిషేకించి అభిషేకించి రాజు చిరంజీవి యొక్క చిరంజీవిగా పలికారు దావేదు సంతప్తుల ఉన్న ఏడు సంవత్సరాల పశి కోనకు దామీదు సింహాస మీద కూర్చున్న పెట్టి పట్టాభిషేకం చేశారు ప్రత్యేకించి దేవుడు తన వాక్యంలో తెలవ చనిమిచ్చిన విధానం ఇది పరమదేవుడు ఏం చేశాడంటే ఈ పోరాటంలో నీతికి దుర్నీతికి జరిగే పోరాటంలో నీతిని గెలిపించి దావిడ కుమారు అయిన యోవాషువ నె చిన్న కురణ్ణి ఏడు సంవత్సరాల వయసు కలిగిన పసిపోన నరేంద్ర సింహాస మీద కూర్చుని పెట్టాడు దావుడు తన దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ఈ కార్యక్రమం కొనసాగిస్తుంటే ఏం జరిగిందంటే అపవాది దావిదు సింహాసన మీద కూర్చుండే వ్యక్తులు లోపలకు దూరబట్ట జరిగాడు దావి సింహాసన మీద కూర్చుండే రాజుల హృదయంలోనికి చొరబడి కార్యక్రమాలు కొనసాగించాడు కొనసాగించాడు చెట్టు చెడు కాలానికి కుక్క మీతి అన్నట్టు చెట్టు చెడిపోయే రోజుల్లో కుక్క మీత పిందులను అలాగున్న దావి సింహాసనముకు చెట్టు కాలము చెడు కాలం వచ్చినప్పుడు కుక్కమూతి పిందులు పెట్టడం ఆరంభించాయి ఇది చెట్టు చెడిపోయే కాలం అని గుర్తించడానికి ఏర్పాటు చేసిన పరిస్థితిది ఆ కుక్కమూతి పిందిలో ఒక పింది ఎలాంటిదంటే దేవుని వాక్యం అందు సంతోషం లేనివాడై దేవుని మాటలందు లక్ష్యమించకుండా తన దేవుని గ్రంథాన్ని కోసి నిప్పుల వేసిన వాడు ఒకడు కాబట్టి యుహయాఖీమా నేతుడు ఈ కార్యక్రమం జరిగించాడు కుక్కమూతి పిండే ఈ కుక్కమూతి చేసిన కార్యక్రమం ఏమంటే దేవుని గ్రంథాన్ని కోసి చాకుతో కోసి నిప్పుల వేసి కాల్చేశాడు చదువుతా మాటలో కాబట్టి ఎనిమియా గ్రంథంలో ముప్పై ఆరు అధ్యాయం ఎనిమియా గ్రంథం ముప్పై ఆరు అధ్యాయం జరిగిన విశేషమైన సమాచారం ఇవ్వంటే ఇరవై మూడో వచ్చింది చదివేసాయి పుటలు చదివిన తర్వాత యహూది మూడు నాలుగు పుటలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి రాజు చాకుతో దాన్ని కోసి కుంపట్లో వేయగా కుంపట్లో వేయగా ఆ కుంపట్లో నున్న అగ్ని చేత బొత్తిగా కాలిపోయాను కుప్పట్లో ఉండే అగ్ని చేత దేవుని గ్రంథం కాలిపోయింది కాలిపోయింది దేవుని గ్రంథాన్ని కాల్చివేసినా ఈ కుక్క మూతి పిందేందే దేవుడు సంతోషించటల్లా అతనికి ఒక కుబాడు పుట్టాడు అంతకంటే ఒక్క కుక్క మూతి పిందే ఇమిన గ్రంథంలో ఇరవై అధ్యాయం ఇల్లబడుంది నిర్మయ గంధం ఇరవై రెండవ అధ్యాయం పదమూడవ వచ్చిండి ఇలా తీరు రాయబోడని చదువుతాం నీతి తప్పి నీతి తప్పి తన నగరును స్థాపించడానికి శ్రమ న్యాయము తప్పి న్యాయం తప్పి తన మేడగదులను మేడగదులు కట్టించుకుంటూ జీతమేయక జీతమే తన పొరుగు పొరుగు వాని కోరికనే కొలువు చేయించుకుంటూ జీతమేయకుండా పని చేయించుకుంటాడంట ఇది కుక్కమతి పింది యొక్క స్వభావం ఎవడైనా జీతమీయకుండా కొలువు చేయించుకుంటే చెడిపోయిన వాడు అన్నమాట చెడిపోయిన వాడు అన్నమాట జీతమీయకుండా కొలువు చేయించుకోకూడదుకూడదు కాబట్టి గంధం మాట్లాడతాం చదువుతాం తన పొరుగువన్ చేత జీతమీకనే కొలువు చేయించుకున్న శ్రమ వాడు విశాలమైన మేడగదులుగా మేడగదులు కట్టుకుని మందిరం కట్టించుకున్నందులు విస్తారమైన కిటికీలు చేసుకుని పలకలను దేవదారు పలకలతో దానికి రంగులు వేస్తూ రాజు అయిపోతావా రాజు అయిపోతావా కాబట్టి ఇస్రాయలు రాజు యోధ రాజుల్లో దావి సింహాస మీద కూర్చున్న పిందెలు ఇలాంటి కుక్కమూతి పిందెలు స్వార్థపరమైన మనుషుడు నీతిని తప్పి నగరును కట్టించుకుంటూ న్యాయం తప్పి జీవితం జీవించుతూ సిం దేవుని సింహాసనం మీద కూర్చుండే మనుషుడు ఈ కుక్కమూతి బిందుడు పరమంద దేవుడు అవిష్కి నేను దావీ సింహాసనము దావి సింహాసనము దాబీ సంతానం అంటే దాబీ సంతానం ఇప్పటిదే గతి గతి అపవాదికి లోనై స్వార్థపరమ జీవితానికి లోబడిన వాడై దైవ నియమాన్ని విడిచిపెట్టి సింహాసనంత కూర్చుండి నీతి తప్పి న్యాయం తప్పి పరిపాలన చేసే నీవు శ్రమ నువ్వు రాజుగా ఉండటానికి వీలుండదు అని చెప్పేశాడు రెండో వాడు అంతకంటే దరిద్రుడు ఇంకా అతడు కుమారుడు పుట్టాడు ఆ కుమారుడు అంతకంటే మంచి మంచాడు కాదు రాజు తండ్రే దేవుని గ్రంథాన్ని చాకుతో కోసేసి నిప్పుల మంటేస్తే కుమారుడు ఏం చేస్తున్నాడంటే నేను నీ మాటనే పెన్ను అని చెప్పి తిరిగిబాటు చేసాడంట ఇరవై ఒకటో వచ్చి ఇరవై వచ్చారండి ఇలా రాబడి ఉంది ఇరవై రెండో అధ్యాయము మరిమే కంధం ఇరవై ఇరవై వచ్చిందండి నీ విటకాడు నాశనమైది ఎక్కి వేయము భాషానులో బిగ్గరగా అభారీ నుండి కేకలు వేయములు వేయము నీ క్షేమ కాలములలో నీ క్షేమ కాలములో నీతో మాట్లాడితే మాట్లాడితేను గాని నేను విన్నని నీ వంటివి అరే దౌర్భాగ్య శితి నీ మాటలు వింటాను నేను విన్నా అన్నాడట నా మాట వినకపో నా మాట వినకపోతే బాధ్యం నీకు వాడుకా అని చెప్పేశాడు నీలాంటి వాడు దావి సింహాసనది కూర్చుంటానికి వీలుండదు వీలుండదు దాబిది సింహాసనము నీతి న్యాయముల చేత స్థాపించబడేది స్థాపించబడేది న్యాయం తప్పి నీతి తప్పిన వాడు సింహాసనది కూర్చుండో తగడు దేవుడు మాట వినని వాడు దేవుని సింహాసనది కూర్చుంటాం అంతకంటే తగదు తగదు అందువల్ల మనం దేవుడు ఏం చేశాడంటే వీడు నా మాట వినడు నా మాట విండో ఎవరితో చెప్పేది మరి మాట వినకపోతే ఆలోచన చేసి ఎవరితో చెప్తాను దేశమా నీతో చెప్తున్నా అన్నాడు చదువుతా మాట్లాడు పరమదేవుడు రాజు తన మాట వినకపోతే దేశంతో చెప్తున్నాడు ఇరవై ఎనిమిదో వచ్చినాలో దేశమా దేశమా దేశమాట విను అంతసేపు తండ్రి యొక్కయుమారు యొక్కయు పురుషుద్ధాత్మకు నామమున అన్నట్టు దేశమా దేశమా దేశమా మూడు సార్లు బయటకు వెళ్చేశాడు వాడు మాట ఇంటర్లా నా మాట ఇంటర్లా నా మాట వినకుండా నా సింహాసనది కూర్చున్నాడు ఇతను లేకపోస్తాను నా పేస్తాను దేశం నీకు చెప్తే నీ సమాచారం ఇలాంటి బీజం నుండి పుట్టిన వాడు వద్రడకూడదు భూమిలా మాట్లాడకం చదువుతాం దేశమా దేశమా దేశమా ఎవ మాట ఆలకించం సెలవిన్నాడు సంతానహీనుడుచున్నా ఎవడునూ వర్ధిల్ ఎవరు దాబి మహాసు కూర్చుండు ఇక మీదట ఎవడు యుధాలు రాజుగా ఉండడానికి వెళ్లేదని చెప్పేసే సమాచారం వాస్తవానికి మొదటి సమయలు ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచ్చినలో ఏం జరిగిందంటే సమయాల దగ్గరికి యూదరు పెద్దలందరూ పోగాయి అయ్యా నువ్వు ముసలి పడిపోయావు నీ కుమారుడు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కాబట్టి మా సకల జన్లో మర్యాద చొప్పున మాకు రాజు కావాలని వాళ్ళు కోరుకుంటే సింహాసనం పర్వకుండా సింహాసనం అనే దేవుడు భూమి మీదకి తీసుకొని దించొచ్చి దావేది సంతతికి దాని నుంచి ఆస్వాదీనం చేసేసాడు పర్వక దేవుడు సింహాసనాన్ని భూమికి దించొచ్చి దావి సింహాసన సంతానానికి సింహాసన స్నానం ఇచ్చాడు మంది రాజులు చూశాడు దేవుడు వారి వలన ప్రజలు కలిగిన మేలు కీళ్లు ఆలోచించేశాడు కాబట్టి ఈ సింహాసనం మీద భూమి మీద ఉండే ఈ సింహాసనం ఇక మీదట దావి సంతానానికి ఉండడానికి వీలు ఉద్దేశించి దేశంతో చెప్పేశాడు నేను దేశమా ఈ దేశమా సింహాసం ఇక్కడికి చెప్పి వేస్తున్నా నేను ఎక్కడికి ఇది భూమి మీద ఉండటానికి విలేదక మీదట భూమి మీద ఉండే ఈ మనుషులు అలాంటి వాళ్ళు కాదు సింహాసం మీద కూర్చుండే తగిన వాళ్ళు కాదు అందులో భూమి మీద నేను సింహాసం దేశం అన్నికే చెప్తున్నా ఈ సంగతి దేశమా దేశమా దేశమా నేను చెప్తున్నా ఈ సమయేమని చెప్తున్నా అంటే ఇతనికి ఈ సిం ఇతని కుమారులు ఎవరు భూమి మీద సింహాసనం మీద కూర్చుండడానికి వీలుండదు వీలుండదు ఎవడు కూర్చోడానికి వీలుండదో ఈ సింహాసనాన్ని భూమి నుంచి ఎత్తి వేస్తున్నా ఎక్కడింతకు ఆ స్థలానికి తీసి తిరిగి తీసుకెళ్ళి తీసుకెళ్ళిపో మందని దేవుడు తన దేవుడు తన కురుద్వర్షణ శ్రీంహాసనం ఆశయం విపుల్ చేసి పెట్టేసి ఉంచేశాడు రెడీగా అయిన తర్వాత ఏం జరిగిందంటే కథ నేను కట్ చేసేస్తున్నాను అప్పు అది భూమి మీదకి క్రిష్ అభును రాకుండా అడ్డగించిన ప్రతి ఆటంకము ప్రతి ఆటంకాన్ని తొలగించేసి పరమదేవుడు మెసియాను ఏ స్త్రీ గర్భంలో జన్మ కన్యా స్త్రీ సంతానగా ఉద్దేశించాడో ఆ స్త్రీ గర్భ కన్య గర్భంలో ఇక బ్రహ్మాణేశ్వరుడు పుట్టించడానికి ఉద్దేశించాడు కాబట్టి దేవుని యొక్క వాగ్దం ప్రకారం ఏం జరగాలి అంటే స్త్రీ సంతానమై ఉండాలి శ్రీ సంతానానికి నీకు నీ నీకు శ్రీ సంతానానికి వైరం అన్నాడు కాబట్టి ఈ స్త్రీ సంతానం ఎవరు అంటే ఇప్పుడు వచ్చిన ముందుగానే తెలియజేశాడు ఎవరు అంటే యశ్వ గ్రంథంలో తొమ్మిదో అధ్యాయం ఏడో అధ్యాయం పద్నాలుగు వచ్చింది సంబంధించి యశ్వ గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగు వచ్చినలో కాబట్టి కాబట్టి ప్రభువు తానే ఒకటి సూచన చూపిస్తాడు ఆలకించుడి ఆలకించుడి కన్య గర్భవతిని కన్యక గర్భవతి కుమారుని కంటే నీ స్త్రీ సంతానం అవుతుంది చూపించి కన్యక గర్భవతి కుమారుని కన్నును అని చెప్పేశాడు స్త్రీ సంతానానికి వాగ్దానము కృష్ణుడు స్త్రీ సంతానం రావడానికి దానికి సంబంధించి స్త్రీ సంతానం చేయడానికి పరమ దేవుడు కృష్ణువు ఏం చేశాడంటే ఒక కన్యకర్మంలో జన్మింపజేయడానికి ఆలోచన చేశాడు కన్యకర్మాన్ని జన్మింపజేయటానికి ఆలోచన చేసిన వాడై కాలం సంపూర్ణమైనప్పుడు తన దూతను పంపించాడు లోకర్ష వార్త ఒకటో అధ్యాయంలో ముప్పై వచ్చిన నుండి ఇలా రాబోటిని చదువుతాను లోకస్ వార్త ఒకటో అధ్యాయ ముప్పై వచ్చిన నుండి గ్రంథం చెప్పే విశేషమైన సమాచారం మరియా భయపడకుంది ఇదిగో గర్భము ధరించి కుమారుని కానీ ఆయన పెట్టదు గొప్పవాడై సర్వమాట అనబాడులో అని చెప్పేసేటట్టు వచ్చాక మరి దగ్గరకు వచ్చాడు సందేశం మరి దగ్గరకు వచ్చింది కన్య కన్య గర్భవతి అవటం అనేది అభ్యంతరకరమైన సమాచారం సమాజానికి అభ్యంతరం కన్య ప్రధానం చేసుకున్న కుర్రాడికి మరి అభ్యంతరం మరి అభ్యంతరం సమాచారం కుర్రాడికి తెలిసిపోయింది ప్రధానం చేసుకున్న కుర్రాడికి కన్య గర్భవతిని సమాచారం తెలిసిపోయిన తర్వాత కుర్రాడు చాలా మదలు పడుతున్నాడు మరి ఏదో శ్రేష్టమైండ్ అని ఉండడానికి ప్రధానం చేసుకున్నాను అయ్యో క్యారెక్టర్లేనమ్మా నేను అనమాట అని తన నిర్ణయానికి వచ్చేసి ఒక శీలవు లేని కన్యకగా ఆమెను అభివర్ణించి రహస్యంగా వదిలిపెడదామని తీర్మానం చేసుకునే రోజులో మీ కాబట్టి పరమేమ జోక్యంతో ఆ రాత్రిపూట ఏసేవిని పిలిచా ఏసేవి ఎట్లా అనిపించేసి ఏమనుకోని ఉద్దేశానికి కాబట్టి ఏసేపుని గురించి ఏసేపుడు చెప్పిన సందేశం మ తీసు వార్త ఒకటో అధ్యాయంలో ఇలా రాబడి ఉంది చదువుతాం మ తీసు వార్త ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన నుండి ప్రభావం ఏసేక జన్మదినం పెట్టానక క్రీస్తు జనన విధం ఎట్లనగా ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా ఏసేపునకు ప్రధానం చేపట్టు చేరేకం కాకుమునుపు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండేను ఆమె భర్త అయిన ఏసేపు నీతి మంత్రుడై ఉండి ఆమెను అవమానపరచస్యముగా ఆమె కృష్ణ ప్రభు భూమి మీదకి రావడానికి అపవాది ఎన్ని రకాలైన ఆటంకాలు కలిగిస్తున్నాడో అన్ని రకాల ఆటంకాలు కలిగిస్తున్నాడో కాలుకేస్తే ఏడుకు ఏలుకేస్తే కాలుకు దేనికో దానికి మనకేసి లాగారడాలోచన చేసిన ప్రతి దాని ఆటంకాన్ని పదమంది ఏళ్ళు కట్టుకొట్టి పారవేసి కొట్టి పారవేసి నీతికి దుర్నీతికి జరిగే పోరులో ప్రభునేషం భూమి మీదకి రావటం ఈ కార్యక్రమం ఏదేం తోటలో ప్రారంభించి ప్రభానేషు జన్మదినం వరకు జరిగే ప్రతి కార్యక్రమంలో అపవాది అడ్డుకుంటూ ఎదిరించుతూ వేరొక రకంగా డైవర్ట్ చేస్తూ రకరకాల ప్రయత్నం చేస్తుంటే ప్రతి విధమైన ఆటంకాన్ని తొలగించేసి పరమదేవుడు క్రీష్ వరుభూ తీసుకొని వచ్చాడు వచ్చాడు అపవాది క్రీస్తు బాబును భూలో కనికి రాకుండా చేయటం అనే ఈ ప్రయత్నంలో సంవత్సరాల తరబడిన ప్రయత్నాల్లో దశ శతాబ్దాల ప్రయత్నాల్లో ఓడిపోయాడు ఓడిపోయాడు ఎక్కడైనా కోపవాడికి నా ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి ఏమైనాయి అపే అపైపోయాను విఫలమైపోయిన తర్వాత బ్రహ్మానేశు జన్మించాడు జన్మించాడు జన్మతో వదిలిపెట్టాడంటే వదిలిపెట్టడు వదిలిపెట్టడు నాకు అప్పుడే అయిపోదా నా యుద్ధం అప్పుడే అయిపోలేదు మొదలు పెట్టాడు కార్యక్రమం నతీశ రెండో అధ్యాయంలో ఏం జరిగిందంటే ఆనాడు యువతా దేశాన్ని ఏర్పాటు చేస్తున్నది హే రోజు రాజుగా ఉన్నాడు అన్నాడు హే రాజుగా ఉంటే రాజు దగ్గరికి వెళ్లి రెచ్చగొట్టి రెచ్చుగొట్టి నువ్వు యూదులకు రాజు కదా రాజును కరెక్టే యూదులకు రాజుగా పుట్టాడన్న ఎవడో అనే సంగతి వివడేమి వినిపించేసి అతన్ని రచ్చకొట్టి జన్మించిన కృష్ణుడు ఎవరిని ఆలోచనతో అపువాది ముందుకు సాగాడు సాగాడు శాస్త్రం పిలిపించాడు ఆ జన్మ జన్మస్థి సమాచారమైన సమాచారం తెలుసుకున్నాడు రెండు సంవత్సరాలు కలిగిన పిల్లలు ఎవరైనా ఉంటే మగపిల్లడుంటే వారిని చంపేస్తే మెస్సేలు లేకుండా పోతాడు తీర్మానం చేసుకున్నాడు యుద్ధాన్ని ప్రకటించాడు యుద్ధాన్ని ప్రకటించాడు రెండవసారి అప్పు అది కాబట్టి పరమదేవుడు ఏం చేశాడు అంటే ఈ ప్లాంట్ కు ముందుగానే యూసేఫ్కి ఇన్ఫర్మేషన్ సమాచారం ఇచ్చేసి నువ్వు వెళ్ళిపోయిన ఇక్కడి నుంచి ఆయుప్తు దేశంకి వెళ్లిపో ఐగుప్తులో హీరోద్ అధికారం ఉండదు కాబట్టి హీరోద్ యొక్క అధికారం ఎక్కడ ఆ స్థలానికి వెళ్లిపోయి ఉంచేసేమని చెప్పని ప్రమాణ మరియను యుసేపు తీసుకుని పంపించేశాడు రెండవసారి కూడా అది ఓటమి చూశాడు మూడవసారి కూడా ఓటమి చూసి అమ్మ ప్రభా నేషని ఆ రూపంగా చంపటం దేవుని యొక్క సంకల్పం కాదు ప్రభ నేసి ఏ రూపంగా చంపబడాలి అంటే దేవుని సంకల్పం ప్రకారం శిలో వేయబడాలి ఖడ్గంతో చంపివేయబడకూడదు అడ్గంతో చంపివేయబడకూడదు పరమందం దేవుడు కృష్ణ బావుడుకు శిలో మరణాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు ముందుగానే హే తన ఖడ్గంతో జన్మించిన యేసుని హతం చేయాలో ఆలోచన చేస్తే కుదరలా హే రోజు చనిపోయే వరకు ఐగుప్తులో ప్రభా నేసుని ఉంచేసి హే రోజు చనిపోయాడని సమాచారం తెలిసిన తర్వాత తల్లి ఇంటికి తీసుకొచ్చేశారు ఎదుగుతున్నాడు ఎదుగుతున్న ప్రభా మధ్యలో సంగతి వదిలిపెట్టేశాను వయసు వచ్చింది వయసు వచ్చండి బాధ్యతతో కూడా వయసు వచ్చిన తర్వాత అప్పవాది మరొక ప్రయత్నం ప్రమాణేశ్వరి మీద ప్రయత్నం ప్రయత్నించాడు ప్రయోగించిన మరొక ప్రయోగం ఏమంటే శోధించి శోధించి పడేయాలి పడేయాలి పోరాటం నీతికి దుర్నీతికి జరిగే పోరాటంలో అంచెలంచెలుగా రకరకాలుగా మార్చుకుంటూ బాడుకుంటూ వచ్చేసాడు కార్యక్రమం ప్రభునేషును మూడు రకాలుగా శోధించడానికి ప్రారంభించాడు లోకాన్ని ఉపయోగించడానికి ఉన్నాడు లోకాన్ని సాధనంగా అప్పు అది లోకాన్ని సాధనంగా మీద ప్రయోగించాడు ప్రయోగించాడు లోకమంటేమంటే మధురేవన్ పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచ్చి నుండి ఇలా రాబడి ఉంది ఈ లోకమునైనా లోకములో ఉన్న వాటి నేను ప్రేమించుకుడి ఎవడైనా లోకమును ప్రేమించడం తండ్రి ఉండదు లోకంలో ఉన్న దత్తయు అనగా శరీరాశయు నేత్ర తండ్రి వల్ల పుట్టిన కాబట్టి వాస్తవ సమాధ్యం అంటే ప్రమాన్ యేసుడు అపవాది ఏం చేయలేకుండా లోకాన్ని ఉసుకొలిపాడు విసుగొలిపాడు లోకాన్ని ఉసుకొలిపితే ఈ లోకం ఏం చేసింది శరీరాశ నేత్రాశ జోవుడంభాలు ఉపయోగించాడు ఉపయోగించాడు ప్రభుత్వ యశు మీద జరిగే పోరాటం మీద కార్యక్రమం నీతికి జర్నీతి దుర్నీ పోరాడటంలో కృష్ణ భూలో కనుక రాన్ని కూడా అడ్డగించి అడ్డగించడానికి ఏం చేయలేక ఆయన ప్రవేశించిన తర్వాత హంతనంతడానికి ప్రయత్నం చేసి అక్కడ కూడా పేపర్డాయి తర్వాత వయసు వచ్చిన తర్వాత శోధించి లోపర్చుకోవడానికి ఆలోచన చేశాడు లోకమును కృష్ణ భూమి ప్రయోగించితే ఆయన లోక సంబంధి కార్డు కనుక లోకము తను ఎదుట ఓడిపోయింది ఓడిపోయింది లోకం ఓడిపోయింది బ్రహ్మానేసి గెలిచాడు అప్పు అది ఉపయోగించిన పాక్షికలు బ్రహ్మా నేషు దగ్గర పారలేదు పారలేదు అలా కాకపోతే ఇంకో రూపం చూస్తాను అని తన బిల్డరు అపోవా సంబంధమైన జనాన్ని ఆయన మీద ఉసికొలిపాడు ఉసికొలిపాడు ఉసి కలపటంలో ఎక్కడెక్కడ ఎక్కడైనా తిరుగుతాడో తిరిగే ప్రతి స్థలంలో ల్యాండ్ మైన్స్ అంటే భూమిలో ఉండే బాంబులు ఏర్పాటు ల్యాండ్ మైన్స్ ఏర్పాటు చేశాడు తిరుగుతూనే ఉన్నాడు ల్యాండ్ మైన్స్ పేలుతూనే ఉన్నాయి ఆయనకు హాని చేయకుండా జరుగుతూనే ఉన్నాయి ప్రభా నయేషును ఏం చేయడానికి వీలైన పరిస్థితుల్లో తన విమర్శకులు శత్రువులు ఆయన్ని మాటల్లో చిక్కించుకోవాలని తప్పులు పట్టాలని లోపాలు కనుగొలవాలని ఎన్ని ప్రయత్నాలు చేశామీపుల్ అయిపోయారు ప్రభానేషులు నాలో పాప ముందు మీలు ఎవడు అని అడిగాడు నోర్మల్ గప్ సిప్ నోర్మూసేశాడు ఆ రూపంగా కూడా ప్రభునేశులు ఏం చేయలేకపోయాడు చివరిసారి మన ఇద్దరం పద అక్కడ అక్కడ కల్వరి కాబట్టి కల్వరి శిరువులో బ్రహ్మణేశుడు కలుసుకోవటం చివరి పోరాటం అత్త అదికుండే చివరి పోరాటం అది నేను లొంగ తీసుకుంటా నిన్ను లొంగ తీసుకుంటాన ఏ విధం చేత నేను లొంగి లొంగి లొంగ తీసుకుంటాననే ఉద్దేశం కలిగిన వాడే ప్రభానేషును చిత్రహింసలకు గురి చేశాడు అపోవాది నీ చిత్రహింసలు చేసినా నువ్వెంత హింస పెట్టినా అపోవాది నేను మాత్రం నీకు లొంగే పరిస్థితి లేదు అని తేల్చి చెప్పేశాడు ప్రభానేష్ మొదటి పేతృ పత్రిక నాలుగో అధ్యాయంలో రెండవ వర్షం సమాచారం రాబడి ఉంది మొదటి పేత్రుడు రెండవ అధ్యాయం నాలుగో నాలుగు అధ్యాయం రెండవ వచ్చిన మొదటి పేత్రడు నాలుగు అధ్యాయం రెండవ వర్షం చదువుతానన్నా శరీర విషయంలో శ్రమ పడినవాడు శరీరముందు జీవించు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసే క్షమించండి కృష్ణ శరీరముందు శ్రమ పడేనక మద్దతు అధ్యాయం మద్దతుండి క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకోండి అప్పవాదిని గెలవాలనుకున్నారు అనుకునే ఎవడైనా సరే అప్పువాదిని నేను గెలిచిన విధానం నీకు తెలియజేస్తున్నా ప్రభునేషు తెలియజేస్తున్న మాట గపవాదిని నేరుగా ఎదిరించితే వాణ్ణి గెలవాలంటే ఒకే మార్గం ఉంది నేను అనుసరించిన మార్గమే ఏ మార్గం అనే మార్గము శ్రవానుభవంతో కూడ మార్గం క్రీస్తు శరీరమందు శ్రమ పడను గనుక మీరును అట్టి మనుషును ఆయుధంగా ధరించుకోండి అంచుకోండి ప్రభానేషు తో పెనుగలాడటానికి దిగాడు గోదా దిగాడు చాంపియన్ ఏదైనా తోట మొదలు కాదా మొదలుకొని ప్రభానేశు భూమి మీదకి వచ్చిన వచ్చే వరకు ప్రతి వ్యక్తిని ఓడించుకుంటూ ప్రతి మనగాణ్ణి పడేస్తూ కొనసాగించిన పవది ప్రభానేషు దగ్గరకు వచ్చాడు ప్రభానేశు ఛాలెంజర్ గా గోతాలో దిగాడు గోతలో దిగాడు ఓ ఛాంపియన్ ఛాలెంజర్ ఇద్దరు కలిసి గోతాలో నిలబడితే ఎలా ఇప్పుడు మనం చెప్పి చెప్పటానికి వీలుతాం పరిస్థితి అలా కొంతయి అప్పటి అప్పటి ఏం చేసేవాడంటే చిత్రహింస చేసి లొక్క తీసుకుంటా నేను అన్నాడు ప్రభునేశ్వరు అన్నాడు అది నేను లొంగే పరిస్థితి కాదు అన్నాడు అదన శ్రమ అనేది ఆ విధంగా ధరించుకుని నాకు దిగేశాను ఎంత శ్రమ పెట్టినా లొంగే పరిస్థితి లేదు లేదు క్రీసు అబ్బే ఏం చెప్పాడంటే అట్టి మనసు మీరు ఆయుధంగా ధరించుకోండి ఆ దారిని ధరించుకుంటే క్రీస్తు చేసులందరూ సద్భక్తం ఉద్దేశించి వారందరూ హింస పొందుతారు నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదో నాకు తెలియలా అప్పు అదిని లోకాన్ని జయించటం పాపంతో పోరాడటం అనే కార్యక్రమాలు ఉన్నాయి క్రైస్తవ జీవితంలో ఇది క్రైస్తవ జీవితం ఎదిరించే మూడు ప్రత్యేకమైన సమాచారము నీ దేహము నీకు లోబడాలి లోబడాలి నీ దేహంలో ఉండే అవయవము నీకు అభ్యంతరం కరుగు చేయకూడదు నీ నిత్యత్వాన్ని అరికట్టే ఏ పరిస్థితి నీ దేహంలో అవయవం చేయకూడదు అని సమాచారం చెప్పేసి ప్రత్యేకంచి నీ కన్ను అభ్యంతరం చేస్తుందా జాగ్రత్త నలికి తీస్తే పదాయి చేయద్దాం అభ్యంతరం జరికాయి కాళ్ళ అభ్యంతరం తీసిబడాయి నువ్వు నీ దేహం చేత లోబరచబడిన పరిస్థితి కాదు నీ దేహం అవయవాన్ని నువ్వు లోబరచుకోవాల్సిన జీవిత అనుభవం కలిగిన వాడున్నావు నీ అవయవాన్ని లోబడాలి నీ కన్ను నిన్ను వ్యతిరేకించకూడదు చెడ్డవాటిని ఆశించే కన్ను నీకు ఉండకూడదు ఉండకూడదు అపవాదికి దాసహం అవుతాం చెడ్డవాటిని ముట్టుకునే చర్మాన్ని కుండకూడదు ఉండకూడదు చెడ్డస్థలకి నడిచే కాలు నీకు ఉండకూడదు ఉండకూడదు చెప్పేసి చెప్పండి కాబట్టి నేనేం చేశానంటే దేహాన్ని శ్రమానుభవంతో ధరించుకున్నా దిగించే గోదావరి దిగేశా అపవాది నన్నంతా శ్రమ పెట్టినా లొంగ ఆ పరిస్థితిలో బ్రహ్మాసు కలవరుషలు ఎదుర్కోవడానికి గోతలు దిగేశాడు అపవాదొచ్చాడు అవమానాలు నిందలు ఉబ్బివేయటం నిత్యమైన కార్యాలయం చేసినట్లు అయిపోయింది కోతర్లా కర్వలు శిరువ దగ్గర తీసుకొచ్చాడు శిరువలో మేకుడు మిగించి దంచేశాడు లొంగుతావా లొంగనం ఈ సంగతి కూడా దిప్పు లొంగనం కాళ్ళకి లొంగనం లొంగే పరిస్థితి లేదు శరీరం అందు శ్రమపడటం అనేది ఆయుధం నాకు అది ఆయుధం పైనంది పైన ఆయుధం క్రైస్తవుడిగా నువ్వేం చేయాలంటే అపవాదిని ఎదిరించడంలో ఆయుధం ధరించుకొని దీన్ని దిగితే గోతాల్లో దిగితే అపవాదేం చేయడు కాబట్టి ఏంది ఏం ఆయుధం నువ్వు ధరించుకునేది క్రీస్తు శరీరం అందు శ్రమపడటం అనే ఆయుధం ధరించుకుంటే సద్భక్తితో బ్రతకను ఉద్దేశించితే హింస పొందేది సహజమైన కార్యక్రమం అందుకని బ్రహ్మాండేష్ తెలుగుదేశం సమాచారం నీ శరీరంలో ఉండే అవయవాలు నీవు వేలుబడి అవసరం ఉంటుంది వాటిని లో మర్చుకోవాల్సిన అవసరం తెలియకుంటది అందువల్ల మధురి కొరింతి తొమ్మిదో అధ్యాయంలో అర్ధరహితమైన జీవితం జీవించడం కాదు క్రైస్తవ జీవితం అంటే అర్ధరహితమైన జీవితం జీవించడం కాదంది కాదు ఇరవై నాలుగో వచ్చాంబడింది తొమ్మిదో అధ్యాయం మధుడి కొరింతి ఇరవై నాలుగో చదువుతాను ఒకసారి కాబట్టి నేను గురి చూడని వాని వల్లే పరిగెత్తు గురి చూడని వాని వల్లే పోట్లాడు కాదు గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు అసలు వాస్తవానికి నేను ఎక్కడ ఏం ఏ గత్యే స్థితికి చేరాలో ఏ గమ్యాన్ని అందుకోవాలో ఏ స్థలానికి చేరుకోవాలో అది నాకు గురుంది గురుంది గురి చూడని వారి వల్ల పోట్లాడ కైస జీవితం కాదు గురి చూడడం వల్ల నేను పోట్లాడటం గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే నేనే ప్రశ్న అయిపోతునేమోని శరీరంలో నల్లగొట్టి లోపరచుకోవటం అనుకు నీ శరీరం నల్లగొట్టి లోపరుచుకోవటం అనేది ఒక అవసరమైన కార్యక్రమం నీ శరీరం మాట వినాలి దాన్ని నల్లగొట్టాలి లోబర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది ఆ ఎల్లు లోపరుచుకోవటం విధానం ఏమంటే శరీర మందు శ్రమపడటం అనే ఒక ఆయుధాన్ని ధరించుకుంటే నీకు కావలసిన ఆయుధం ఇది ఆయుధం ఆయుధం లేకుండా పోరాటంలోకి వెళ్ళిన వాడు ఊరికే పడిపోతాడు ఆయుధం లేకుండా పోరాడే పోరాటం కాదు కాస్య ఒక ఆయుధాన్ని ప్రభా ఏ ప్రజెంట్ చేసినందుకు ఆయుధం ధరించుకో అన్నాడు ఇచ్చిన ఆయుధం ఏమంటే శరీర మందు శ్రమ అనేది ఆయుధం ఆయుధం దీన్ని ఆయుధంగా ధరించుకుంటే ఏ సంగతి రోజుకుల పోతాయి అది ఓడిపోతాడు కాళ్ళ దగ్గర పడిపోతాడో శోధన లయమైపోతుంది శరీరం శ్రమ పొందిన పాపము విశ్వవిచ్ఛిన్నమైపోతుంది సమర్చాలు తెలియజేసే చెయ్యి కాబట్టి క్రైస్తవ జీవితంలో ప్రభాషి చేసిన కార్యక్రమం ఏమంటే ఏదైనా తోట నుండి భూమి మీదకి వచ్చే వరకు అప్పవాది అడ్డగించుతూ అడ్డగించుతూ మార్గాలు తిప్పుతూ మాటి తిప్పినా అప్పవాది ఓడిపోయి కార్యక్రమం జరిగించాడు కృష్ణ భూలోకానికి అవతరించాడు అవతరించిన బ్రహ్మా నేసును చంపివేయడానికి ఆలోచన చేసి ప్రయత్నం చేస్తే కూడా విఫల విఫలడైపోయాడు తానే స్వయంగా దిగి ఎలా దిగే గోదా దిగి ప్రభుత్వం శోధించి లోకాన్ని తన మీద ఉసిపొలిపి లోపరుచుకుందామని ఆలోచించేసి లోకం కూడా కృష్ణ దగ్గర పెద్ద పతనమైపోయింది నేరుగా అపవాది తానే స్వయంగా లోనికి గోదా దిగేసి నీ సంగతి నేనేమని తేల్చుకుని లొంగ కొట్టుకుంటానని దిగితే శరీరమును శ్రమపడటం అనాయుధం తరించుకున్న ప్రభుత్వ నేషులు ఏమి చేయలేకపోయాడో శరీరం అనేది క్రైస్తవ జీవితంలో భాగమైన సమాచారం అందువల్ల క్రీస్తు చేస్తున్న సద్భక్త వారందరూ హింస పొందుదని న్యాయంగా సమాచారం సమాచారం తెలియజేశ విశేషమైన సమాచారం మీరేమంటారు నాకు తెలియలా ఇది క్రైస్తవ జీవితం దీనికి మీరు పిలువబడ్డారు దీనికి మీరు వచ్చారు ఏదో ఒక మత సంబంధమైన పూడికగా కూర్చుండి ఏవో నాలుగు మాటలు చెప్పటేదో వినటేందు కాలం గడిపే పరిస్థితి కాదు ఇది కాదు ఒక జీవితం జీవించటం ఒక గమ్యాన్ని చేరటం ఒక స్వాస్థ్యాన్ని అనుభవించటం అనే ఒక విశేషమైన సంగతులు మనం ఎదుటి నుంచబడిన ఒక విశేషమైన కార్యక్రమాలు అవి ఉన్నాయి ఒకవేళ నీకు నీ జీవితంలో ఇలాంటి ఏమని అనుభవం లేకపోతే తిరిగి నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రభుని ఏసినందు ఓడిపోయిన అపో అది అన్ని స్టెప్పుల్లో ప్రతిబిజమైన స్టెప్పుల్లో ఓడిపోయాడు చివరిగా నా సంగతి తేల్చుకుంది ఎవరిని దిగిన తర్వాత శ్రమానుభవం పెట్టి లోపరుచుకోవడానికి ఆలోచన చేస్తే ప్రపదేశు శ్రమ పొందుతూ ప్రాణాన్ని అప్పగ అప్పగించేశాడు అప్పగించాడు ప్రాణాన్ని అప్పగించిన తర్వాత అపవాది వీన్ని పెట్టడానికి స్థలం లేదు వాస్తవానికి అపవాదికి తప్పించే స్థలం లేదు మరణము ఆయన బంధించలేకపోయింది మంజులు చుంచడం అసాధ్యమైపోయింది కాబట్టి గ్రంథం ఎలా కంటుంది మరణము ఆయన బంధించుంచడం అసాధ్యము కనుక దేవుడు మరణ వేదం లే పక్క మీదగారు అప్పవాది ఓడిపోయినాడు అతి తప్పకండి ఓడిపోయినవాడు అప్పవాది ఒక ఓడిపోయిన దౌర్భాగ్యుడు అప్పవాది వలన సాధన కలుగుతుంది నీకు కాబట్టి నేను సంతానాన్ని అది ఏడిపించే కార్యక్రమం జరిగించే కార్యక్రమం సమాచారం కొనసాగుతుంటుంది కాబట్టి లోకంలో నువ్వు శ్రమ పడితే ఏదో వింత సంభవించినట్టు ఆలోచించాల్సిన అవసరం ఉండదు అవసరం ఉండదు మొదటి పేతురు నాలుగు అధ్యాయంలో గ్రంథం చదువుతా మొదటి పేతురు నాలుగు అధ్యాయం ఏ రూపం ఏ రూపంలో ప్రత్యక్షమైనా అపవాది శోధన పాప సామే ఏ రూపంలో ప్రత్యక్షమైనా అపవాదక చర్యలే అవి అపవాద చర్యలే కుటుంబ సమస్యలైనా అపవాద చర్యలే సమస్యలు చర్యలే కాబట్టి నీ చర్యలు ఆయా ఏ పరిస్థితుల్లో ఉద్యోగ సమస్యల అపవాద చర్యలే కుటుంబ సమస్యలు అపవాద చర్యలే నేను లోపలికి ఎలా దూరుతాడో ప్రత్యేకించి ఎలా దూరినాన్ని ఓడించాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు కొనసాగించేవాడు అపోవాది కార్యక్రమం సమాచార గ్రంథాల తెలుగు విషయం ప్రత్యేకించి గ్రంథం రెండవ అధ్యాయంలో అపోవాదే ప్రభు నేషన్ సిలువేసి ఓడిపోయిన అపోవాది ఓడిపోయిన పోది కారణం ఏమంటే శిలువేసి చంపేసి చంపిన వాడిని క్షమాతలు పెట్టి మిగించగలిగి ఉండగలిగితే అపోద గెలిచిండేవాడు అపోదే గెలిచిండేవాడు ప్రమాణేశను శిలువేయించాడు క్షమాతలు పెట్టించేశాడు కావలు పెట్టాడు ప్రత్యేకించి బయట మరి లేస్తాడని చెప్పాడు ఏమో నమ్మకం నమ్మటేమని నమ్మని నమ్మని లేవచ్చు మీరు జాగ్రత్తగా కావాలి ఉండండి కావని పెట్టేశాడు కావని వాడు రోమ సైనికుడు రోమన్ సైనికుని మీద ఏదైనా ఈగ వాలితే రోమకుండ సైన్యమంతా ఇచ్చి మీద పడుతుంది అది పరిస్థితి కాబట్టి రోమన్ సైన్యానికి బాడి దేవుని దీనిలో మృతదేహాన్ని అప్పగించేసి సమాధిలో ముద్రించేసి అయిపోయిన తర్వాత ఖైసరు ముద్ర దానికి వేసిన తర్వాత దాని ముందు కావలు పెట్టిన తర్వాత ఎవడొస్తాడో చూస్తాం అనే సవాలు వదిలి చూసిన తర్వాత భూమి మీద ఎవరు రాలేడు వాస్తవం రామాట వాస్తవాన్ని సమాచాను రామ ప్రభుత్వాన్ని వ్యతిరేకించగలిగిన ప్రభుత్వపు శక్తి అధికారం ఎక్కడ భూమి మీద లేదు భూమి మీద లే భూమి నిశ్శబ్దమైపోయింది నిసమాధితో పాటు అలజటి ఆగిపోయింది పర్లోక్మేవుడు జోక్యం ముచ్చుకుంటున్నాడు మూడో రాజుకి ఆకాశం నుండి భూమి పర్లోకం నుండి మనుషులని కొద్దే ఉదగొచ్చారు పర్లోకం సైన్ లేదుటా వీళ్ళు ఎవరు నిలబడలేరు వాస్తవానికి మీకు తెలిసినా లేదో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం ఏమంటే ఒక దూత లక్ష మంది సైనికులతో సమానం ఒక దూత లక్ష ఎనభై ఐదు వేల మంది సైనికుల సమా కాబట్టి అష్యూర్ దేట దండ్డుపేటలో లక్ష ఎనభై ఐదు వేల మంది ఉంటే ఒక సమాహాకుడు దూత వచ్చేసి లక్ష మందిని చంపేశాడు వాళ్ళకే అలాంటి పరిస్థితి ఒక దూత దిగొచ్చాడు భూమి మీదకి భూమి తర్వాత పరిస్థితి చేశాడు ఎదుటి కావాలి వారు బండకీ ముద్ర రామ ప్రభుత్వ ముద్ర తాక కలిగిన భూమి మీద వడ్డాడు కాబట్టి నేరుగా వెళ్ళాడు చింపేశాడు ముద్దను తీసేశాడు ముద్దను తీసేశాడు రాయిని పొర్లించాడు రాయిని పొర్లించిన తర్వాత కాబలి వారు ఉన్నారే చచ్చిన వాళ్ళగా నాటకం నాడుతూ పండుకొని ఉన్నారు చూస్తూనే ఉన్నారు చచ్చిన వాడు నువ్వు మెలకుగానే ఉండి చూస్తూ ఉన్నారు ఒకడు నెలకొన్నట్టు కనబడితే దోత ఏం చేస్తాడని భయపడిన వారు సచివాలకు భయపడ్డారు ప్రభాస్మృతులోంచి లేకపోబడ్డాడు గెలిచాడు ప్రభాని యేసు కాబట్టి యేసు క్రీస్తు దాబీ సంతానము గాను మృతుల్లో పరిశుద్ధ ఆత్మను బట్టి దేవుని కుమారుడు గాను ప్రభావంతో రుజువు జీవన్ కుమారుగా ప్రధానంతో రుజువు చేపట్టాడు జరిగిన కార్యక్రమం ఇది కార్యక్రమం ఏసునంత విశ్వాసించితే ఆయన ఏ మార్గం కూడా వెళ్ళాడో ఆ మార్గంలోనే ప్రతి వారు ఉంటారు లోకం నిన్ను అడ్డుకుంటది శనిరాశ నేత్ర రాశే చెప్పడం లోకం అడ్డుకుంటది అడ్డుకుంటది జయించుకుంటూ వెళ్ళిపోవాలా నీ దేహము నిన్ను అడ్డుకుంటది దేహాన్ని జయించుకుంటూ పోవాల అప్పు అది అడ్డుకుంటాడు ధరించుకునే వస్త్రం అందే సహింపు అనే వస్త్రం ధరించుకుంటూ ముందుకు వెళ్ళిపోతుండ కాబట్టి ఆయన మార్గంలో ఏముంటదంటే కృష్ణేశ్వరందు సద్భక్త బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుతారు అందువలన క్రిష్ పబ్బునంత విశ్వాసం అంటే ఏంటో ఆదివారం రోజున గుడికి వెళ్ళిపోయి నాలుగు పాటలు పాడి నాలుగు వాక్యాలు విని ప్రభాతృ భోజనం అంటే దాంట్లో ఒకటి పాలు పుంచుకొని నలుగు రూపాయలు చక్కానుకూల వేసేసి తిరిగి వెళ్ళిపోవటం కాదు ఇది కార్యక్రమం కాదు కైశవ కైశవం దేవుడు అలాంటి దాన్ని చిత్రించలేదు క్రీస్తు యశ్వర్ధు సద్భక్తితో ఈ మార్గం కూడా వెళ్ళిపోవాలి నువ్వు ఈ మార్గంలో ఎవరెవరు ఉన్నారంటే లోకం అంది లోకాన్ని జయించుకుంటూ వెళ్ళాలి శ్వాదనంది జయించుకుంటూ వెళ్ళాలి శరీరం ఈ సొంత శరీరం జయించుకుంటూ వెళ్ళాలి అప్ప అది సహింపు అనే దాంట్లో అందరూ గడ్డారు సహింపుతో అది అస్త్రం ధరించుకుంటూ ముందుకు వెళ్ళిపోతుండాలి క్రిస్టియన్స్ సద్భుక్తులు బ్రతుకు నిర్దేశిస్తే ప్రతివాడు హింస పొందేది వాస్తవ భాష మాట్లాడు దీనికి వేరుగా దైవ సత్యం లేదు వాస్తవ భాషలేదు మళ్ళీ వస్తాను నమస్కారం